ంగురుభ్యో నమ హరి ఓం గణానా కవీకవీనాపమశ్రవస్తమం ఏష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణ శృణవన్నోటిభిశీత సాదనం మహాగణాధిపత సశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపరుపరంపరా ఓ సహనామతు సహనౌ భునస్సు సహేకరవై తేజస్పధీతమస్ విషావై ం శాంతి శాంతిశాంతిత్రివైతమివతి సదితర ఇతరం జిఘ్రతి సదితర ఇతరం పశ్యతరా శాము పశ్యతిక ఎందుకు వచ్చానంటే ముందు జిగ్రతి ముక్కుతో మొదలైంది ముక్కుతోటి పెద్ద వ్యాఖ్యానమే ఉంటుంది కంటితోటి చేస్తే బాగుంటుందని సో ఇతరం పశ్యతి సో ఎత్ర అంటే ఏ ఎస్మిన్ సప్తమ ఏకవచనం అంటే ఎస్యాం అవస్థాయాం ఎత్ర అన్నది త్రసిన్నది పులింగం కావచ్చు నపుంసకలింగం స్త్రీలింగం ఏదైనా కావచ్చు కాబట్టి ఎత్ర అంటే ఎస్యాం అని అర్థం అంటే ఎస్యాం అవస్థాయాం ఏ అవస్థ అజ్ఞానావస్థ లేదా ఎస్మిన్ కాలే ఎప్పుడైతే ఏ కాలము ఉందైతే అంటే జాగ్రత్త అవస్థలో ఉంటో వీడు అజ్ఞానియ్ ఉంటాడు లేకపోతే స్వప్నావస్థలో ఉండొచ్చు కూడా ఆ కాలము ముందు జాగ్రత్త కాలము కానీ స్వప్నకాలం కానీ మొత్తానికి అజ్ఞానియే ఉండాలి అప్పుడు అజ్ఞానియే ఉంటే కానీ ద్వైతము భాషించదు అయితే భాషించిన ద్వైతము అది యథార్థం కాదు అని వాడు తెలుసుకుంటే సమస్య కాదు భాషిస్తూ ఉన్నా అది మనకి హానిని చేయదు ఇప్పుడు రబ్బరుతో పాము చేస్తారు అది పాము అనిపిస్తుంది పాములా కనపడుతుంది కానీ మనకి తెలుస్తూ ఉంటుంది పాము కాదు పాము కాదు అని తెలిసినప్పుడు పాము షేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి ద్వైతము సత్యము కాదు అని తెలిసినంత వరకు అది మిమ్మల్ని బాధించదు భాించినా బాధించదు అది మీరు గమనించాల్సింది భాషించినా బాధించదు సత్యం తెలిస్తే సత్యం తెలియకపోతే భాషించి బాధిస్తుంది సో ఇవ భవతి ఈ ద్వైతం అనేది మనకు అనుభవానికి అయితే వస్తూ ఉంటుంది అది ఇవ యథార్థం కాదు ద్వైతము వలె భాషిస్తుంది అంటే వాస్తవానికి ద్వైతం కాదు అది అద్వైతమే ద్వైతము వలె భాషిస్తుంది సో దీని మీద ఒక చర్చ చర్చ ఉంటే ఇద్దరు పండితులు మాట్లాడుకుంటున్నారు విశిష్టాద్వైత పండితుడు ద్వైత పండితుడు అప్పుడు విశిష్టాద్వైత పండితుడు ఎమయ వేదాల్లో ఎక్కడ సర్వత్రా భేదాన్ని చెప్తుంది కదా కర్మ చేయమంటే దేవతకి హరిస్సు సమర్పించమని తర్వాత దేవతలన్నీ ఉపాసన చేయమని చెప్తుంటే నువ్వేమో అడ్డగోలుగా అంతా ఒకటే అంతా ఏమిటి ఏమి ద్వైత పండితుడు అడిగేటప్పుడు అద్వైత పండితులు చెప్పాడు చూడు ఎక్కడైనా సరే వేదంలో ఎక్కడైనా సరే నువ్వు వెతుక్కో ద్వైతమివా అనుందా అద్వైతం ఇవా అనుందా చూసుకో ఎక్కడైనా అద్వైతం ఇవా అని అద్వైతం అని ఉంటుంది వచ్చి ఇవా లేని ప్రయోగం నువ్వు చూపిస్తే నేను చెవి కోసిచ్చేస్తా ద్వైతము అని వచ్చి ఇవా లేని ప్రయోగం చూపించాలి చూపిస్తే చెవి మీదే అంటే చెవికి ఏదైనా కుండలో ఉంటే ఉపయోగపడుతుంది లేకపోతే వేస్ట్ ఎదుగు పనికి రాదా చెవి సో వాటెవర్ కాబట్టి గో ద్వైతం ఇవ భవతి ఇవా ద్వైతము వలే భాసిష్ణ సో అంటే అర్థం ఏమిటి ద్వైతము వలె భాసిస్తుంది అంటే ఏమిటి ద్వైతము యొక్క భాషించడము తత్ తే తస్మిన్ కాలే ఆ విభక్తి ప్రత్యయం లోపించింది ఆ అవస్థ ఆ కాలం నందు ఇతరం జిఘ్రసి ఇతరుడు ఇతం ఇతరమును ఆఘ్రాణిస్తున్నాడు అంటే వీడు ఆఘ్రాణించేది వేరుగా ఉన్నది వీడి కంటే దేనిని మీడు ఆఘ్వాణించుకున్నాడో దానికంటే వీడు వేరుగా ఉన్నాడు ఇతర ఇతరం పశ్యతి సో మ్యూచువల్లీ ది అదర్ ది అదర్ సీ అదర్ సీస్ ది అదర్ తదితర ఇతరం పశ్యతి సో కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఈ ద్వైతం ఉంది కదా ఇతర ఇతరం పశ్యతి అది ద్వైతం ఉంది కదా మరి ద్వైతం లేదంటావేమి అంటే చూడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి నువ్వు పరిశీలన చేసుకో పరిశీలన చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూచువాడు ఇతర చూడబడేది ఇతర ఇతర ఇతరం పశ్చితి అది కదా నువ్వు అనేది ఈ చూచువాడు చూడబడేది ఇతర ఇతరం ఇవి ఎప్పుడు ఉంటాయో తెలిసినా చూచుట ఉన్నప్పుడే ఉంటాయి చూపు ఉన్నప్పుడే ఉంటాయి మీరు కళ్ళుమూసు కూర్చున్నారనుకోండి చూచువాడు చూడబడేది అనే ద్వైతం ఉండదు సపోజ్ అంధుడే ఉన్నాడనుకోండి చూచువాడు చూడబడేది అనే ద్వైతం ఉండదు ధ్యానంలో ఉంటే ద్వైతం ఉండదు నిద్రలో పోతే ద్వైతం ఉండదు మూర్ఛ వస్తే ద్వైతం ఉండదు సమాధి స్థితిలో ద్వైతం ఉండదు ఎనస్థిషియా ఇంజక్షన్ ఇస్తే ద్వైతం ఉండదు ద్వైతం ఉండాలి అంటే చూపు ఆపరేట్ చేయాలి చూపు ఉండాలి చూచుటా చూచుటా అన్న చూపు అన్నా ఒకటే చూపు ఉన్నట్లయితే ఆ చూపునందు చూచువాడు చూడబడేది అనే ద్వైతము అనుభవానికి వస్తుంది వాస్తవంలో చూచువాడు వేరే ఇక్కడ వేరే ఉన్నాడు చూడబడేది వేరే ఉన్నది అని అలా అనిపిస్తుంది అలవాటుని బట్టి ఇతర ఇతరం పశ్చితి అలా అనిపిస్తుంది వాస్తవంలో ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ ఉన్నారు ఎదురు బెదురుగా అలా అయితే వీడు హీరో అక్కడ విలన్ అలా అనిపిస్తుంది అక్కడ అలాగేమీ లేరు అక్కడ ఏముందంటే ప్రకాశము గలదు ఆ ప్రకాశమునకు ఈ హీరో అనేది ఒక గుణం ప్రకాశానికి పెట్టుకున్న ఒక లక్షణం హీరో అనే లక్షణంతో ఆ ప్రకాశమే ఉన్నది విలన్ అనే లక్షణంతో ఆ ప్రకాశమే గలదు సరిగ్గా అదేవిధంగా మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే మీకు అనుభవానికి వస్తుంది చూచువాడను నేను చూడబడేది ఇది ఘటము అనే ఇతర ఇతరం పశ్చితే అనే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే చూపు ఉన్నప్పుడే ఉంటుంది చూపునకు చూచువాడు ఒక ధర్మం చూడబడేది చూపునకు ఒక ధర్మం ఆ చూపే రెండు విభిన్నములైన ధర్మములు కలిగి భాషిస్తుంది ఆ చూపే ఒకే చూపు ఎప్పుడైతే రెండు విభిన్నములైన ధర్మములు కలిగి అది భాషించిందో అది ద్వైతము వలే భాషిస్తుంది ద్వైతమే వాతి ఇది కూడా మీరు జాగ్రత్తగా అనుభవంలో పరిశీలనలో పెట్టచ్చు ధ్యానంలో మననంలో పెట్టచ్చు ఇప్పుడు మీరు దేహంతో మీరు సదా ఏకమై ఉన్నప్పుడు చూచువాడుతో మీరు ఏకమైపోతారు చూచువాడుతో మీరు ఏకమైపోతే చూడబడేది మీకంటే భిన్నంగా ఇతరుముగానే భాషిస్తుంది అప్పుడు చూపనేదానికి చూచేవాడు చూడబడేది అనేది రెండు ఎట్రిబ్యూట్స్ రెండు ధర్మములు అనే సత్యాన్ని మీకు గుర్తుపట్టలేదు ఎందుకంటే ఒకవైపు వెళ్ళి మీరు ఐడెంటిఫై అయిపోతే రెండో వైపు విడిపోయి కనపడుతుంది తప్ప ఈ రెండు ఒకే చూపునకు ధర్మములు అని తెలియాలి అంటే చూచేవాడను నేను అనే ఐడెంటిఫికేషన్ మీలో ఉండకూడదు కాబట్టి దేహంతో ఐడెంటిఫై అవ్వకుండగా ఇదిగో దేహం ఉన్నది ఈ కళ్ళలో ఉన్నది కళ్ళు ఉన్నాది నేను అని అలాగంటే ఐడెంటిఫికేషన్ లేకుండా చూచుట చూపు చూపు చూపు మీదే ఫోకస్ ఉండదు దీనికి శాంభవి ముద్ర పేరు అలా చూపు యు యు ఆర్ దీయింగ్ యు ఆర్ నాట్ ద సీయర్ యు ఆర్ నాట్ ది బాడీ మైండ్ యు ఆర్ ద సీయింగ్ సీయింగ్ మీరే కదండి చూస్తున్నప్పుడు ఆ సీయింగ్ ఎవరు మీరా వెంటనే మీరు బావమర్దే మీరేదా మీకంటే భిన్నంగా ఎందుకుంటుంది సీయింగ్ యు ఆర్ ది సీయింగ్ డోంట్ బికమ్ ది సీయర్ కంగారు పడి డోంట్ బికమ్ ది సీయర్ జస్ట్ బీ ద సీయింగ్ లాగా చూపు చూపు చూపు లాగా మీరు ఉండుంటే దెన్ యూ విల్ నో దట్ ఈ ఇతర ఇతరం చూచేవాడు చూడమనేది అనే రెండు కూడా ఆ చూపునకు ఏర్పడిన ధర్మములు తప్ప రెండు స్వతంత్రములైన ప్రిన్సిపుల్స్ ఏమి కాబోదాయి అంచేతనే ఇతర ఇతరం పశ్చితి అనే దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది ద్వైతం కాదది ద్వైతమివతి అని మీకు స్పష్టమవుతుంది ఎందుకంటే చూడండి నేను దీనిని చూసుకున్నాను విన్నే అదే విషయాన్ని కొంచెం వివరించటం నేను దీనిని చూస్తున్నాను అని మీరు అన్నప్పుడు నేను వచ్చింది ఇది వచ్చింది ఇతరహా ఇతరం పసి నేను వచ్చింది ఇది వచ్చింది ఎప్పుడు వచ్చాయి చూపును అనుసరించి వచ్చాయా చూపడం లేకుండానే వచ్చేసాయా చూస్తున్నాను అని లాస్ట్లో పెట్టారు భాషలో సీన్ ఇంగ్లీష్లో మధ్యలో పెట్టారు లాస్ట్లో తెలుగులో లాస్ట్లో పెట్టారు కాబట్టి లాస్ట్లో వస్తుందా లేకపోతే మొట్టమొదటి వస్తుందా మొట్టమొదటి వస్తుంది చూస్తున్నాను మొట్టమొదటి వస్తుంది లాస్ట్లో రాదు మధ్యలో పెట్టారు తెలుగులో నేను ఇంగ్లీష్లో ఐ ఆమ్ సీయింగ్ తీస్తాను కాబట్టి మధ్యలో వస్తుందా సీయింగ్ కాదు ముందు సీయింగ్ సీయింగ్ వచ్చాక చూసేవాడు చూడబడేది అనేవి వస్తాయి మీరు ఆలోచించండి చూడడం లేకుండా చూపు లే చూచుట లేకుండా ఇది ఉంటుందా ఉండదు చూచుట లేకుండా చూచే నేను చూచేవాడను నేను ఉంటాడా ఉండదు కాబట్టి ముందు చూపు వస్తుంది చూచుట వస్తుంది చూచుట వచ్చాక ఒకేసారి చూచువాడు చూడబడేది అదే రెండు ఒక్కసారి పైకి స్ప్రింగ్ ఇలాగా వస్తాయి ఆ రెండు ఆ చూపు యొక్క ధర్మములు మాత్రమే ఆ చూపే ఒక అలవాటుని బట్టి ఒక ఉపాధిని బట్టి చూసేవాడుగా ఇంకో ఉపాధిని బట్టి చూడబడేదిగా భాషిస్తుంది అంచేతనే చూస్తున్నప్పుడు మీ చూడబడే ఘటము ఒక రూపముగా ఆ చూపులో భాగంగా ఉంటుంది ఘటరూపము మీరు ఘటాన్ని చూస్తున్నారంటే ఘట రూపాన్ని చూస్తున్నారు ఘటరూపము చూపులో ఉంటుందా చూపుకి బయట ఉంటుందండి చూపులో ఉంటుంది చూపుకు బయట ఘటనలో ఉంటుందా చూపులో ఉంటుందండి చూపుకు బయట ఘటనలో ఉంటే మీరెలా చూస్తారండి ఘట రూపం ఎక్కడుంటుంది చూపులో ఉంటుంది చూచేవాడు ఎక్కడుంటాడు చూపులో ఉంటాడు కాబట్టి చూచుతా అనేదానికి చూచేవాడు చూడబడేది అనేవి ధర్మములు ద్రష్టాదృశ్యము అనేవి ధర్మములు తర్వాత మీరు చూచుట లేకుండగా ఇది ఉండదు నేను నేను కూడా ఉండదు అంటే నేను చూసే నేను నేను అంటే చూచే నేను ఉండదు చూడబడే ఉండదు చూచుట లేకుండగా కాబట్టి చూచుట అనేదానికి అవి ధర్మములు సపోజ్ నేను లేదు అని మీరు అన్నారనుకోండి నేను చూచుటలేదు అన్నారనుకోండి అప్పుడు కూడా చూచే చూపు అలాగే ఉంది అంటే చూపు ఉంటేనే చూచుట లేదు అంటాండి అంధుడు పుట్టుబృద్ధి అంధుడు నేను చూచుటలేదు అనే అనుభవం వాడికి ఉండదు ఉత్తుభృద్ధికి నేను చూచుటలేదు అనే అనుభవం ఉండదు అప్పుడప్పుడు చూసేవాడికి మాత్రమే నేను చూడటలేదు అనే అనుభవం ఉంటుంది కాబట్టి నేను చూచుటలేదు అనే అనుభవం మీకుంది అంటే చూపు ఉందనమాట చూపు లేకుండగా నేను చూచుట లేదు అనే అనుభవం ఉండదు కాబట్టి నేను చూచుట లేదు అనే అనుభవాన్ని మీరు పరిశీలిస్తే ఆ చూచుట ఉన్నది చూచుట ఉన్నది ఆ చూచుట వైపు నేను చూచువాడను అనేది ఒక ధర్మంగా దాన్ని ఎందు భాషిస్తోంది ఇప్పుడు ఇది ఇది అంటే ఘటం ఆ ఘటం స్థానంలో చీకటి దృశ్యముగా భాషిస్తుంది నేను చూచుటం అంటే నేను చీకటిని చూస్తున్నాను అర్థం చీకటి గదులో నిలబడి నేను నేనేమి చూసడం లేదు అంటే ఏం చూస్తు మీరు చూస్తున్నారా చూడటం యు ఆర్ సీన్ అండ్ యు ఆర్ సీన్ ది డార్క్నెస్ కాబట్టి ఆ చూపు ఎప్పటికీ పోదు నహి ద్రష్టర్ దృష్టే విపరిలోపో దృశ్యతే ఇది గృహదారణ్యోపనిషింది ఇదే గృహదారణ్యం ఇది రాబో వక్ష్యతే అన్నారే అదే వక్ష్యతే అక్కడ విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో నభవతేనుంది విజ్ఞాతు బదులు ద్రష్టు అది ఉంది మంత్రం కాబట్టి నేను చూస్తున్నా నేను నేను దీనిని చూస్తున్నాను అన్నప్పుడు చూపే ఉంది ఆ చూసేవాడు చూడబడేది చూపు యొక్క ధర్మములు నేను నేను చూపటం లేదు అన్నప్పుడు కూడా చూపే ఉంది అప్పుడు కూడా చూసేవాడు చూడబడేది డార్క్నెస్ అవి ఆ చూపు యొక్క ధర్మం కాబట్టి చూపే సత్యం చూపు సత్యం చూచేవాడు చూడబడేది ద్వైతము అది ఆ చూపునందు ఆ ఉపాధిని బట్టి వచ్చింది అలవాటిని బట్టి వచ్చింది ఆ ద్వైతం యథార్థం కాదు ద్వైతం అసలే భాషించట్లేదని మేము చెప్పట్లేదు ఇతరహా ఇతరం పశ్యతి ద్వైతమే కానీ అది యథార్థం కాదది ఇవ్వవతి ద్వైతం ఇవ్వవతి నేను నిన్న విశిష్టాద్వైతికి సమా జగత్తు మిథ్యానదానికి దృష్టాంతం ఎదురుతో వైకుంఠం నువ్వు వైకుంఠము సత్యం అంటావు విష్ణువు సత్యం అంటావు ఎదురకుండా కనబడే జగత్తు మిచ్చయితే కానీ అవి సత్యం కాలేవాయా ఎదురకుండా కనబడే జగత్తు సత్యం అయితే నీ మొదలు ఎందుకు సత్యం కనబడుతోంది స్పష్టంగా కాబట్టి అఖండా నుంచి శ్లోకంలో ఏమన్నా రాశారో తెలుసిన వై వైకుంఠ అని మొదలుపెట్టే శ్లోకం ఉంది నాకు పూర్తి శ్లోకం గుర్తు రావట్లేదు వైకుంఠము నీముంది ఎక్కడుంది కహ హే ఎదురుకుండా ఎయ్యేలాగా జగత్తే కనబడుతోంది కానీ వైకుంఠం కనబడటం లేదు అది ఎక్కడుంది అది కేవలము నీ చిత్తము నందు మాత్రమే కలగదు అని అలా రాశారు రాసి విష్ణువు ఉన్నాడు అనే దానికి నిరూపణ నీకు కావాలంటే ఇగో ఈ చూపు రూపంగా ఉన్నాడు ఈ ఆత్మ జ్ఞానం రూపంగా ఉన్నాడు అలా ఉన్నాడే విష్ణు అంటే నువ్వు నిలబడగలుగుతావు కానీ జగత్తు సత్యమే అను అంటే నువ్వు ఏ విష్ణువుని పట్టుకుందామనుకుంటున్నావో ఆ విష్ణువుకి ముందు మోపం వస్తుంది హీ ఈజ్ ఇన్ ట్రబుల్ నా బికాజ్ జగత్తు సత్యము ఎందువల్ల మూవింగ్ అండ్ ఐ కెన్ సీ ఇట్ ఈజ్ మూవింగ్ ఐ ఆమ్ సీయింగ్ ఇట్ అనే బేసిస్ మీద నువ్వు జగత్తుని సత్యం అంటే విష్ణువు సత్యం కాడు ఎందుకంటే విష్ణువుని యూఆర్ నాట్ సీయింగ్ విష్ణు అప్పుడు ఏమని చెప్పాలి మా గురువు గారు చూశారని చెప్పాలి అలా చెప్పేసి తప్పించేసుకోవాలి ఆ పదే చేస్తూ ఉంటారు అందరూనూ కాబట్టి ఈ వేషాలు పనికి రావు ఆ అదే సత్యం అచూపే చూపే దేవుడు ఎత్రహి ద్వైతమేమో భవతి ఇప్పుడు చూపు అనేదాన్ని స్థానంలో మీరు తెలియట విజ్ఞానము పెట్టండి విజ్ఞాత విజ్ఞానము విజ్ఞేయము అనే ఆ త్రిపుటి మీరు పెట్టినట్లయితే విజ్ఞాత విజ్ఞేయము అనేది విజ్ఞానము యొక్క ధర్మములు ఉంటుంది అక్కడ విజ్ఞానం ఉంటుంది అవునది ఘట ఘట విజ్ఞానం ఉంటుంది ఘట సత్యం నేను ఘటమును చూచువాడను ఒకడు ఉంటాడే ఆ నేను అది విజ్ఞానాంతర్గతుడుగా ఉంటాడు కానీ విజ్ఞానానికి బాహ్యంగా ఘటము చూడ తెలియబడేది జ్ఞేయమైన అది ఘటము అది జ్ఞేయ ఘటము జ్ఞేయ ఘటము ఎ పార్ట్ దట్ ఇస్ నోన్ ఇట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పార్ట్ దర్ ఇస్ ఓన్లీ ఎ పార్ట్ దట్ ఈజ్ నోన్ మీరు చెప్పండి కెన్ యూ హ్యావ్ ఎ పార్ట్ దట్ ఈజ్ నెవర్ నోన్ దెర్ విల్ బి నో సచ్ పార్ట్ అలాంటి యానిమలే ఉండదు పాట్స్ అంటే అర్థమేంటి నోన్ పాట్ జ్ఞేయము కాబట్టి జ్ఞేయమైన ఘటము జ్ఞానం జ్ఞానంలో అంతర్గతంగా ఉంటుందా జ్ఞానానికి బయట ఉంటుందా జ్ఞానాంతర్గతంగా ఉంటుంది కాబట్టి జ్ఞేయము జ్ఞాత అనేది జ్ఞానం యొక్క ధర్మము కాబట్టి అక్కడ ట్రయాడ్ ఏమీ లేదు తర్వాత నేను తెలియవాడను దీనిని తెలుసుకుంటున్నాను ఇది తెలియబడేది అన్నప్పుడు తెలియ తెలియబడేది ఏది తెలియబడేది ఏది ఘటము వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది ఘట అది ఎంతవరకు సత్యము అంటే సాంఖ్యులు సాంఖ్యుకులు వైశేషికులు వేదాంతులు ద్వైతులు అద్వైతులు వీళ్ళందరూ కూడా దిక్కు దిక్కు పట్టుకుని ఇంకా వాదించుకుంటున్నారు దానికి సెటిల్మెంట్ రాలేదు రాదు కూడా దానికి సెటిల్మెంట్ ఏం కాదు ఘటం సత్యమా అసత్యమా యూ కెన్ నెవర్ ఎవర్ సెటిల్ ఇప్పుడు చిన్నపిల్లవాడు చూస్తున్నాడు ఘటాన్ని తెలుసుకుంటున్నాడు కానీ వాడి చేత తెలియబడేది ఘటం కాదు అదే అదే తెలుసుకుంటున్నాడు కానీ అది ఘటం కాదు కాబట్టి తెలియబడేది ఘటము అంటే ఐదేళ్ల పిల్లవాడు తెలుసుకుంటున్నాడు కానీ అది ఘటం కాదు హవర్ ఇంటూ ఎస్టాబ్లిష్ ది ఘట పార్ట్ ఆఫ్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ నోన్ యూ కెన్ నెవర్ ఎస్టాబ్లిష్ దెన్ హూ నోస్ హూ నోస్ నేను తెలుసుకుంటున్నాను హూ ఇస్ దట్ నేను హూ ఇస్ సార్ యూ యూ టెల్ మీ హూ ఇస్ సార్ ఇంతవరకు సృష్టి అయినప్పటి నుంచి ఇంతవరకు నేను అనే మాటకి హూ అని అడిగితే సమాధానం చెప్పిన వాడి ఇంతవరకు కుట్టలేదు తెలుసా నీకు నేను అనేదానికి ఖచ్చితంగా సరిగ్గా సమాధానం చెప్పిన వాడు ఇంతవరకు కుట్టలేదు ఈ పైన పుట్టబోడు సపోజ్ నేను క్షత్రియుడును అన్నాడు అనుకోండి హౌ డూ యూ నో నేను క్షత్రియుడును అంటున్నావు నీకు ఎలా తెలుసు హౌ యూ యూ నో క్షత్రియుడు అంటే అర్థం ఏమిటి నేను క్షత్రియుడు ఎలా అయ్యాడు నీకు ఎలా తెలిసింది యూ ట్యామి నేను పంతొమ్మిది వందల యాభైలో పుట్టాను హౌ యు నో హౌ డూ యూ you can never know evlo cheppina maatlu theesukochu cheppaddu meeku telusunte cheppalu appude naaku teliyadu ani daranam pettalu aa maatram vinayam undalu appudu meeru evan cheppalsuntundi ee nema sanghatani naaku teliyaledu mahashaya inkana nenu yili pettey avalsuntundi kabatti what is known you can never establish who knows you can never establish but knowing this the truth లోయింగ్ అనేది దాన్ని ఎవ్వడూ కాదనలేడు ఎవ్వడూ కాదనలేని సత్యం ఏమిటో తెలిసినా విజ్ఞానం జ్ఞానము తెలిసింది తెలివి తెలివి తెలివి ఆ తెలివికి అవతల ఎవడున్నాడు నేనున్నాను ఆ తెలివికి యువతలే ఉంది ఘటం ఉంది ఆ అవతల ఉన్నదాన్ని యువతల ఉన్నదాన్ని ఎవడూ ఎస్టాబ్లిష్ చేయలేడు కానీ తెలివి తెలివి అనేదాన్ని ఎవడో ఎస్టాబ్లిష్ చేయనక్కర్లేదు ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేయాల్సిన వాడు తెలుగులోనే ప్రకాశిస్తాడు వాడు చేసే ఎస్టాబ్లిష్మెంట్ కూడా తెలుగులోనే ప్రకాశిస్తుంది తెలివి ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పిన మహర్షుడు ఈ సత్యాన్ని గ్రహించి జ్ఞానం బ్రహ్మ ఆ తెలివే బ్రహ్మరా అని అన్నారు బ్రహ్మ అంటే వీడికి అర్థం కాక ఈ తెలివి ఎక్కడ ఉంటుంది ఘటనలో ఉంటుందా లేకపోతే ఆకాశంలో ఉంటుందా నా ఉంటుందా టంలో ఉండదు ఆకాశంలో ఉండదు నా లోపలే ఉంటుంది అంటే నేను బ్రహ్మ మరి అవును అలాగే ఉంది మరి జ్ఞానము బ్రహ్మ అయితే మరి నువ్వే బ్రహ్మ అవ్వాలి అవే నేను బ్రహ్మను ఎక్కడ ఉంటానండి కాబట్టి ఇది వద్దు అని అజ్ఞానం చేత మనిషి దాన్ని పక్కన పెట్టాడు పక్కన పెట్టి ఏవేవో మతాలని సృష్టించుకుని వాళ్ళ క్షపం చేసుకుంటున్నాడు ఆ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం బ్రహ్మల్లో అవుతుందండి జ్ఞానం నేను కదా అన్నారైతే నువ్వే బ్రహ్మ ఎనీవే కాబట్టి ఇతర ఇతరం పశ్యతి తర్వాత ఇంకొక ప్రశ్న మిగిలింది ఉన్నది చూపు ఒక్కటే అయినప్పుడు చూపు ఒక్కటే సత్యం రెండవది లేదు ఆ చూపు నుండే చూచువాడు చూడబడేది అనే ద్వైతము కల్పించబడుతుంది ద్వైతం యథార్థమైతే ఇవా అని ఉండదు వేతం కల్పించబడుతోంది ఈ కల్పనకి ఆదిద్యం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది కల్పన ఉన్నది చూపు ఒక్కటే అయినప్పుడు దాని ఎందు ఈ డివిజన్ ఎలా ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ చూసివాడు చూడబడేది అనే డివిజన్ ఎలా కల్పించబడింది అంటే ఆ కల్పించి దాని పేరే మనస్సు ఇంచేతనే రమణ మహర్షి అనేవారు మనస్సు అన్న అన్న పర్యాయ పదాలవి అనేవారు అవి పర్యాయ పదాలు అజ్ఞానానికే మరో పేరు మనస్సు ఎందుకంటే మనస్సు ఏం చేస్తుంది ఇతర ఇతరం పశ్యతి చూపుని పట్టుకుని రెండు ముక్కలు చేసి పెడుతున్నారు ఇతర ఇతరం జానాతి ఆ తెలివి నేను చేసి రెండు ముక్కలు చేసి నీకు అందే సో ఆ తెలివిని ఆ మనస్సు కాబట్టి మనస్సు ఈజ్ ది ఈజ్ ది ఇగ్నరెన్స్ మీరు ఆ ఇగ్నరెన్స్ని హ్యాండిల్ చేశారనుకోండి అయిపోతుందండి పోతే ఆ తెలివి ఉండొచ్చు భాష ఉండొచ్చు కానీ దాని ఎందు యథార్థత ఉండదు భాష ఎందుకుంటుందో భాష అంటే కనపడ్డాం భాష ఎందుకు ఉంటుందో తెలిసిన ఉపాధి భాష ఉంటుంది కర్ణు ఉంది కనుక భాష ఈచిత అనేది ఉంటుంది ఎత్రి ద్వైతమివ అవతారి కథం తర్హి ప్రేత్య సంజ్ఞానాస్తిచ్యుణు అంటే ఉన్నది విజ్ఞానఘన ఏ అంటే గడచిన మంత్రంలో విజ్ఞానఘన ఏ అంటే తెలివి ముద్దగట్టిన తెలివి మాత్రమే ముద్దగట్టిన తెలివి అంటే ఇప్పుడు ఆ తెలివి ఏమైపోయిందంటే తెలియవాడు తెలియబడేదే రెండు ముక్కలు అయిపోయినట్టుగా ఖండితమైనట్టుగా మీకు అనుభవాలు అలా భ్రమపడుతున్నారు అది ఖండితం కాలేదు అది అఖండమే ఘన అంటే అఖండము ఇప్పుడు ఒకవైపు తెలియవాడు ఇంకోవైపు తెలియబడేది ఉందంటే అది ఏకరసం కాదు ద్విరసం అయిపోయింది ఏకరసం ఎక్కడైంది తెలివివాడు అనేది వేరే రసం తెలియబడే అనేది ఇంకో రసం ద్విరసం అయింది అంటే విరసం అయింది వాటెవర్ సో అది ఏకరసం కాలేదు కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం తెలియవాడు తెలియబడేది అనేది ఇట్ ఈజ్ అవి ధర్మములవి అట్రిబ్యూట్స్ ఆ తెలివికి ఎట్రిబ్యూట్స్ మనస్సు కల్పించబడిన ఎట్రిబ్యూట్స్ కూడా పైగా జ్ఞాన కల్పితములైన ట్రిబ్యూట్స్ కాబట్టి ఉన్నది తెలివి తప్ప వేరే రెండవది లేదు అక్కడ దానికే విజ్ఞానఘన అని పేరు ఇది విజ్ఞానఘనము మాత్రమే తర్వాత ప్రేత్య విశేష సంజ్ఞ నాస్తి ఈ దేహాభిమానాన్ని మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో ఎప్పుడు కూడా ఉపనిషత్తులలో ఈ ప్రేత్య అనే పదాన్ని మీరు పెద్దలు గమనించడో నేను గమనిస్తూ ఉంటా చెప్తూ ఉంటా ప్రేత్య అనేది కర్మకాండలో వార్త కర్మకాండలో ప్రేత్య అంటే చచ్చిపోయాడు అర్థం ప్రేత్య ప్రేతోభవతి ఆ పదంలో దాని ముఖం దృష్టిది ఏట్లేదు ప్రేత్య ప్రేత్య ఏమవుతాడు ప్రేత అవుతాడు ప్రేత అయ్యి ఇంకా అక్కడే కొద్ది రోజులు వేలాడతాడు చూరు పట్టుకుని వేలాడతాడు ఇదంతా కూడా ఒక ప్రక్రియ ఆ వేళ్ళాడుతున్నవాడు పాపం మన అన్న మా అమ్మ నిన్న దాకా ఇంట్లో మంచం మీద పడుకుని మూను ముదుతూ ఉండేది ఇప్పుడు ప్రేతికే ప్రేత విభువు కాబట్టి ఇప్పుడు ఆ ప్రేతం ఇంకా ఎక్కడైతే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాతానికి మనం ఏదైనా సేవ చేయాలి ఏం సేవ చేయాలి అన్నం పెట్టాలి ఎలా పెట్టాలి అన్నం కాకులకు పెడితే ప్రాతానికి పెట్టినట్టే లేకపోతే ఎవరికో బ్రాహ్మణుడికి పెడితే ప్రాతానికి పెట్టినట్టే అంటే ఇలాగేదో కర్మకాండ యొక్క సందర్భాన్ని బట్టి దాన్ని స్పిరిట్ కూడితే దాని స్పిరిట్ తెలుసుకోకుండా లిటరల్గా తెలిసి పెట్టుకుని అదే మట్టుకు వెళ్ళాలంటూ మళ్ళీ వేదాంతం అంటే కుదదు ఇంకప్పుడు వేదాంతం ఏమో ఉండదు వేదాంతం రోజు ప్రారంభం చేసి దాంట్లో ఉండిపోతే సరిపడుతుంది కాదు మాకు వేదాంతము కావాలి అది కావాలి మేము దాన్ని పుచ్చుకుంటాం దీన్ని పుచ్చుకుంటాం అంటే అది వైరుధ్యంలో పడిపోతుంది అది డెజన్ట్ జల్ ట చూడండి కాబట్టి ఆ ప్రేత ప్రేత్య వేరు ఉపనిషత్తుల్లో ప్రేత్య కాదు ఉపనిషత్తుల్లో ప్రేత్యే లేరు ఒకవేళ కేనోపనిషత్తు పాఠం చేస్తున్నారు కేనోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఇదే ఉంటుంది ఈ ప్రేత్యా చక్షుషు శ్రోత్ర శ్రోత్రం మనసోహ మనో వాచోహ వాచ వాచం ప్రాణస్ ప్రాణ ప్రేత స్మాల్లో భూతు భూతు విచిత్య ధీరా ప్రేత్యా స్మాల్లోమృతీ అనుంది ఆయన ఒక నిషత్తు పాఠం చెప్తున్నాడు సో ఆ దేవుడు చూపునకు చూపు చెవికి చెవి వినికిడికి వినికిడి మనస్సు వెనక్కాల ఉన్నాడు అంతరాత్మా అంతర్యామి ఇవన్నీ పడిగట్టు పొందాలి ఏమేమి సమస్యంగా దాంట్లో అంత పెద్ద కష్టమేం కొంచెం శబ్దమంజలు చదువుకుంటే చక్షు షష్ చక్షుఃతత్ర శ్రోత్రం అది అది కూడా తెలియకపోతే ఇంకా ఇంకేం పాఠం చెప్తాడు అస్మాల్లోకాత్ ప్రేత్య అంటే ఈ లోకం నుంచి చచ్చిపోయి ఈ లో అశ్వాల్ లోకాత్ అంటే ఇదిగో ఇదిగో లోకం ప్రీత్య అంటే మరణించి సో ధీరా విభిన్న ధీరా అమృత భవతి వాళ్ళు అమృతులు అయిపోతారు అని చెప్తున్నారు ఇది కాదు ఇట్ ఈ ఇక్కడ ఈ అశ్మా లోకా అంటే ఈ లోకం కాదు లోక్యతైతే లోక దేహం ప్రత్య అంటే మనం మామూలుగా అనుకుని గడిచిపోవడం కాదు ప్రత్య అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టి శంకరభగత్వాలు అది ఉపనిషత్తు కదా దాన్ని అలా చెడగొట్టే కూడదు కదా అక్కడ భాష్యకార్లు ఏమన్నా సరే చూసుకుంటే సరిపడుతుంది కదా ఇది కర్మకాండ అయితే పోనీ అర్థం కుదురుతుంది ఉపనిషత్తుల్లో కుదరదు ఇక్కడ ఈ లోకము ఈ దేహము లోకశబ్దానికి దేహము అని అర్థం ఆ తర్వాత ప్రీత్య అంటే యు డై టు ది బాడీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేప్పుడు వన్ హూ డైస్ టు ది బాడీ అంటే అర్థం ఏంటి దేహ అభిమానాన్ని పూర్తిగా చెల్లించినవాడు అని అర్థం అటువంటి మహాత్ములు అమృతాభవంతి అమృత భవిష్యంతి కాదు అమృతా భవంతి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అమృత స్వరూపులే జీవన్ముక్తులే ఉంటారు అదే అమంతం కాబట్టి ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ప్రేత్య అంటే మరణించడం ప్రేతమవుతా కాదు రేత్య అంటే దేహాభిమానమును విడిచిపెట్టుకుంటారు అని రేత్య యూ కెన్ డూ దట్ నా ఇప్పుడు నవ్ యూ కెన్ డూ దట్ దేహాభిమానాన్ని విడిచిపెట్టుతారు సో ఇప్పుడు దేహమే నేను అనుకుంటే మీరు ఈ ఐవంతస్సులో ఈ ఎండలో ఇక్కడ కూర్చొని పాఠం మీరు వినలేరు దేహమే నేను కాదని అనుకోబట్టే ఇక్కడ కూర్చి ఈ ఎండలో మీరు వింటున్నారు కాబట్టి ఇట్ ఈస్ దట్ సింపుల్ ఎనీవే సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ కథం ప్రేత్య సంజ్ఞ నాస్తి దేహ ప్రేత్య అంటే మరణించి ప్రేతం అవ్వడం కాదు మరణించి ప్రేతమయ్యాడు అనుకోండి సంజ్ఞ ఉంటుందా ఉండదా ఉంటుందండి సంజ్ఞ ఉంటుంది మరణించి ప్ర మీరు ప్రేతకర్మ చేసేప్పుడు సంజ్ఞతోటే చేస్తారు ఇప్పుడు తండ్రి గారి శ్రాద్ధం పెడుతున్నాడు అనుకోండి మా తండ్రి గారు అంటాడు సంజ్ఞ అయిందా పేరు చెప్తాడు ఆయన యజ్ఞం చేసినా తెలియపోయినా సోమయాజీ అని పక్కన ఒక ధర ఒక అగండం కూడా పెడతాడు పెట్టి ఇదంతా సంజ్ఞ కాబట్టి ప్రేత్య సంజ్ఞ భవతి ప్రీత్య సంజ్ఞ నాస్తి ఏమిటి అంటే ఆ ప్రీత్య కాదు ప్రీత్య అంటే దేహాభిమానమును విడిచిపెట్టినట్లయితే దేహాభిమానాన్ని ఎందుకు విడిచిపెట్టాలి విజ్ఞానఘన ఏవ గరచిన మంత్రాన్ని నేను కొంచెం మళ్ళీ మీరు వ్యాఖ్యానం చేసుకున్న అవతారికే కదా సో విజ్ఞానఘనము కాబట్టి ఇంకా దేహం ఎలా అవుతుంది దేహం జడమైన దేహం ఎలా అవుతుంది విజ్ఞానఘనము కనుక దేహము నేను కాదు ప్రేత ఒకసారి దేహాభిమానాన్ని మీరు విడిచిపెట్టేస్తే దేహాభిమానానికి అతీతంగా మీరు వెళ్ళిపోతే విశేష సంజ్ఞ నాస్తి మీకు విశేష సంజ్ఞలే ఉండవు విషయాన్ని అరియట్లు అని ప్రశ్న వేసుకుని వినవలసినవి శృణు వినూ శృణు అని ఎందుకన్నారంటే కొంచెం కొన్ని దగ్గర పెట్టుకుని వినవలసింది అని అభిప్రాయం సో అదే అవతారం ఎత్ర ఎస్మిన్ అవిద్యా కల్పితే కార్యకరణ సంఘాతోపాధి జనితే విశేషాత్మనిఖిల్యభావే అది ఎత్ర అంటే అర్థం ఎత్ర అంటే అర్థం ఎస్మిన్ అది విభక్తి అర్థం ఎంటే స్మిన్ అనే పంచమే విభక్తి దేనీయందైతే ఏమిటండి దేనీయందైతే అంటే ఏమిటది దేనీయందైతే అని మొదలుపెట్టారంటే అదేతో తెలిసి మొదలుపెట్టారు కదా దేనియందైతే అదేదో తెలిసి మొదలుపెట్టారు కదా అదేదో మీకు తెలిసి మీరేమో దేని ఎందైతే అని వాక్యాన్ని మొదలుపెట్టారు అదేమిటో మీరు చెప్పండి మాకు వాట్ ఈస్ దాట్ అంటే కిల్యభావే దేని ఎందైతే అంటే ఏ చిల్యభావమునందైతే కిల్య భావంలో మీరు ఉండాలి కిల్యభావంలో ఉండాలంటే ఒక దేహముతోటి మీరు ఐడెంటిఫై అయి ఉండాలి చిన్న భావంలో సో ఇది దేహము దేహము ఉన్నది ఈ దేహముల లోపల ఈ దేహము నేనై ఉన్నాను నేను చూచువాడను ఎప్పుడైతే దేహము లోపల నేను చూచువాడనో దేహము బయట ఒకటి లోపల బయట అని వచ్చేసింది కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టలేదు లోపల బయట అనేది ఏముండదు కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే లోపల బయట అనేది ఉండదు కాంపౌండ్ వాల్ కట్టగానే లోపల బయట దేనికి ఆకాశానికి అయ్యా ఆకాశానికి లోపల బయట ఏమిటండి అంటే ఆకాశానికి లోపల బయట అంటే కాంపౌండ్ వాల్ని బట్టి లోపల బయట అనే ఒక విభాగం వచ్చింది అదేవిధంగా ఈ దేహం అనే కాంపౌండ్ వాళ్ళని బట్టి లోపల బయట అనే విభాగం వచ్చేసింది ఎప్పుడైతే విభాగం వచ్చిందో మీకంటే విడిపోయి ఉన్నటువంటి జగత్తు అది ఇది అవుతుంది ఇది అంటే మీ ఎదురకుండా ఉన్నది అది అంటే దూరంగా ఉన్నది అది అంటే వైకుంఠం కూడా దూరంగా ఉన్న దాంట్లో పడుతుంది ఆయన అఖండ శ్లోకంలో అలా ఉంది అక్కడ ఆయన ఏమంటారంటే అది వైకుంఠము ఇది భూలోకము ఇదిగో నేను ఆ నేను రూపంగా ఈ భూలోకం రూపంగా ఆ వైకుంఠం రూపంగా ఏ శుద్ధ చైతన్యం ప్రకాశిస్తుందో అదే పూర్ణానంద తీర్థులు అని రాస్తారు వస్తు కాబట్టి ఎప్పుడైతే దేహోపాధితోటి వీడు మమేకమైనాడో లోపల బయట బయట ఉన్నది జగత్తు జగత్ అంటే నామరూపాలు వచ్చేస్తాయి ఒకసారి బయట ఉండడానికి నామరూపాలు వచ్చినట్టుగానే లోపల ఉండే ఆ వ్యక్తిత్వానికి కూడా అఖిల్య భావానికి కూడా నామరూపాలు వచ్చేస్తాయి కిల్యభావం వచ్చి నామరూపాలు రాకుండా ఉండే ప్రసక్తే లేదు ఒకసారి కిల్యభావం వచ్చింది అంటే నామరూపాలు వచ్చేస్తుంది కాబట్టి ఈ దేహము నేనో అని ఎప్పుడైతే వీడు ఆ దేహము నేను ఒక అజ్ఞానంలో వీడు ఎప్పుడైతే ఆ రకమైన ఒక స్టాండ్ పాయింట్ నుంచి జగత్తుని చూశాడో అప్పుడు వీడికి కిల్యభావం వచ్చేస్తుంది జగత్తు ఇతరం అయిపోతుంది వీడు ఇతరం అయిపోతాడు డివిజన్లో పడిపోతాడు అటువంటి పొంది ఉన్న స్థితికి ఎత్ర అని అర్థం దేని ఎందైతే పదానికి అర్థం అయితే ఈ కిలభావము ఎక్కడి నుంచి వచ్చింది విశేషాత్మని కిల్యభావం అంటే ఏమిటి విశేషాత్మ వీడు ఆత్మ ఉన్నా అందరూ ఆత్మలే కదండి అందరూ ఆత్మస్వరూపులే కదా మీరు ఆత్మే కదా అయితే మరి నీకు తేడా ఎక్కడి నుంచి వచ్చింది మన అందరం ఒకే ఆత్ అవగా నీ ఆత్మ లేరు నా ఆత్మ లేరు అని తేడా ఎందుకు వచ్చింది అంటే విశేషాత్మ అండి ఒకే ఆత్మ కాదు విశేషాత్మ ఈ ఆత్మ నేను ఆత్మ మీరు విశేషాత్మ విశేషాత్మ అంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేశాడండి ఆయన ఒకడు యజ్ఞం చూడడానికి వెళ్ళాడు ఇంకొకడు నాకు ఈ యజ్ఞం చూసి టైం లేదని దూరంగా కూర్చున్నాడు మరొకడు యజ్ఞాన్ని నిందించాడు ఈ యజ్ఞాలు చేసి నెయ్యి అంతా పడి చేస్తున్నారని అదో తిరిగిపో కలక్షం ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటే ఆత్మ అంతా ఏకం పాకం అంతా ఒకటేనా విశేషాత్మ కాదు యజ్ఞం చేసిన ఆయన ఆత్మ పవిత్రమైన ఆత్మ యజ్ఞం చూసిన వాడికి కూడా పవిత్రమే కానీ అంతకంటే ఒక స్టెప్ తక్కువ ఆయనకి ఈయనకి ఒకే అంటే ఎక్కడ కుదురుతుంది అలాగే ఇంకెప్పుడు యజ్ఞం చేయడం ఎందుకు మీరు చేయండి ఏం చూస్తా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇది ఒక స్టెప్ తక్కువ ఆత్మ వెళ్లకుండగా తన దారిని తానున్నాయి సంసారీ ఆత్మ విడుహోడు ఈ తిట్టినవాడు పాప ఆత్మ ఇది విశేషాత్మ కాబట్టి ఆత్మలో విశేషం వచ్చి విశేషంలో తేడా కాబట్టి ఒకసారి దేహాభిమానం పెట్టుకుని మీరు తెల్యభావంలో పడగానే ఆత్మకి విశేషాత్మ అయిపోతుంది ఇది ఎలాగంటే చైనా సీ చైనా ఓషన్ ఇండియా ఓషన్ కొరియా ఓషన్ జపాన్ ఓషన్ కదండి ఇప్పుడు చూడండి ఓషన్కి విశేషం ఓషన్ అయిపోయింది ఓషన్కి విశేషం ఏంటంటే మహాసముద్రం అది అదంతా ఒకటే అది దానికి ఈ విశేషం ఎక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు విశేషం అంటే తేడా అండి విశేషం అంటే ఏదో కిరీటం పెట్టారనుకో ఆ మహాసముద్రానికి ఈ తేడాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా అంటే అవును ఆ సముద్రం చైనా పక్కన ఉంది కాబట్టి చైనా సముద్రము ఇండియా పక్కన ఉంది ఇండియా సముద్రము ఇండియన్ అవసరం హిందూ మహాసముద్రము చదివి వాళ్ళం మేము చైనా సముద్రము జపాన్ సముద్రము హిందూ మహాసముద్రము సో అదేవిధంగా ఒకే ఆత్మ ఒకసారి కియ్య భావంలో ఆత్మని మీరు ప్రవేశపెట్టేసి ఆ కిల్లభావాన్ని ఆత్మ కట్టగట్టేస్తే అది విశేషాత్మైపోతుంది ఈ విశేషాత్మత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేహాన్ని బట్టి వచ్చింది ఈ దేహము దేహము అంటే ఒక్క దేహమనే కాదు దేహము అంటే క్యాడ్ అవర్ అంటే డాక్టర్లు నేర్చుకునేందుకు ఓ శవం తీసుకొచ్చి కోసి చూసుకుని నేర్చుకుంటారు అదే ఇది అది కాదుగా దేహము ఇంద్రియ దాంట్లో ఇంద్రియాలు ఉండవు మనస్సు ఉండదు ప్రాణం ఉండదు ఇక్కడ దేహం ఉన్నది ఇంద్రియము మనస్సు ప్రాణం అన్నీ ఉన్నాయి సంఘాతం ఇది అన్నీ కలిపి ఉన్న దేహము కార్యకరణ సంఘాతి ఇది ఇది నేను అని వీడు అనుకుంటాడు ఇది నేను అని వీడు అనుకుంటే ఇది ఆ విశేషాత్మభావాన్ని తీసుకొచ్చింది ఈ సంఘాతము ఈ విశేషాత్మభావము యథార్థమా కల్పితమా అని ప్రశ్న మీరు ద్వైతులు అంటారు ఇది యథార్థమనే అంటారు అంచేతనే ద్వైత సిద్ధాంతంలో ద్వైత భాష్యాల్లోనూ ఒక అన్నిటికీ భాష్యం మనం భాష్యం శంకరులు భాష్యం అని పేరు పెట్టారు కదా కాబట్టి వాళ్ళు భాష్యమని పేరు శంకరులు ఏం చేస్తే వాళ్ళు అది సన్యాసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సన్యాసం తీసుకుంటారు శంకర్లు భాష్యం రాశారు కాబట్టి వాళ్ళు భాష్యం రాస్తారు శంకరులు ప్రకరణాలు రాశారు కాబట్టి వాళ్ళు ప్రకరణాలు రాస్తారు శంకరులు స్తోత్రాలు వేశారు కూడా అన్ని శంకరులు చేసినట్టు చేస్తారు అన్ని భాష్యాలు అయిపోవు సెంటర్లు రాసింది భాష్యం అంటే ప్రతి భాష్యమే సో ఏదైనా భాష్య పేరుతో నడుస్తూ ఉంటుంది ఈ భాష్యాల్లో ఈ ద్వైత భాష్యాల్లో ఉపాధి మాట వినబడతాయి ఎందుకంటే అది ఉపాధి సత్యం అదే విశేషాత్మ సత్యం దేహం సత్యం దేహంలో వీడి ఉండడం సత్యం ఆ దేహం వీడే అంతా సత్యం ఇంత ఉపాధి ఏ లేదు వాళ్ళు మాట అంటాం అంతా కనుక కానీ అంటే ఇప్పుడు ఎలాగనమాట చైనాసీ ఆ సముద్రము చైనాసీ కింద విడిపోయిందా లేదా మీరు చెప్పండి విడిపోయింది అంటే ఆ చైనా అనేది ఉపాధి కాదు విడిపోలేదండి ఉద్యోగాల అనిపిస్తుంది అంటే చైనా అనేది ఉపాధి ఉంటుంది అలాగే ఆత్మ దీనిలో ప్రకటమైన కారణంగా మహా ఆత్మ నుండి ఇది విడిపోయిందా లేదా విడిపోలేదు అయితే విడిపోయి విడిపోయినట్లు కనపడుతోందంటే అప్పుడు దీన్ని ఉపాధి అంట ఉపాధి అంటే ఏది సత్యం కాదో అది సత్యంలాగా కనపడేటట్లా చేసేది అది ఉపాధి అంటే కాబట్టి ఈ విశేషాత్మభావం ఏది కలదో ఇది ఉపాధి నుంచి వచ్చింది కార్యకర్మ సంఘాతో ఉపాధి జే కావండి సత్యం కానిది సత్యంగా భాషించి ఇది ఉపాధి అయింది దాని వెనకాల జ్ఞానం ఉంటుందా అజ్ఞానం ఉంటుందా అజ్ఞానం ఉంటుంది జ్ఞానం ఎందుకు ఉంటుంది అజ్ఞానం ఉంటుంది అజ్ఞానకృతమైన ఉపాధి అనకూడదు అజ్ఞాన కల్పితమైన ఉపాధి అనాలి ఏమంటే త్రాడును చూసి పాముని భ్రమపడ్డారు ఎందువల్ల అజ్ఞానం చేశారు ఇప్పుడు అజ్ఞానం వల్ల పాము సృష్టించబడింది అనకూడదు అక్కడ పాము సృష్టించబడలేదు అజ్ఞానం వల్ల పాము కల్పించబడింది అన్నాడు అని చెప్పిన ఈ సృష్టికి కూడా కల్పము అని పేరు పెట్టారు వాళ్ళు కల్పము కల్పము అంటారు కదా శ్వేతవరాహ కల్పే అంటే శ్వేతవరాహ కల్పముగా భాషిస్తున్న ఈ సృష్టి అందరూ కల్పం కల్పమనే దానికి పేరు సూర్యాచంద్రమౌ ధతాయథా పూర్వమ కల్పయతి పూర్వకల్పంలో ఇప్పుడు కల్పం నిన్న అనుకున్న భ్రమే ఈవేళ కొనసాగుతుంది నిన్న వీడు భ్రమపడ్డాడు నేను ఈమె నా భార్య వీడు నా కొడుకు ఈ నా ఇల్లు నిన్న భ్రమపడ్డాడు కొడుకు నిద్రపోయాడు మళ్ళీ యథాపూర్వం కల్పయత మళ్ళీ ఒకసారి పొద్దున్న లేచుకోలే యథాపూర్వం నిన్నట్లాగే ఈవేళ వీడు అకల్పయత్ కల్పించుకుంటున్నాడు అకల్పయత్ అంటే కల్పయతి త్యర్థ మళ్ళీ కల్పించుకుంటున్నాడు వీడు కల్పించుకుని మళ్ళీ సంసారం వీడు కల్పించుకోక్కర్లా కల్పించుకోకర్లా కల్పించుకోవడం వల్ల ఎదరవాళ్ళని శాసించాల్సి ఉంటుంది వాళ్ళకైతే పని చేయించాల్సి ఉంటుంది ఒకప్పుడు వాళ్ళు ఇష్టంతో చేస్తారు ఇష్టం లేకపోయినా చేస్తారు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ చేత బలవంతంగా పని చేయించాల్సి ఉంటుంది ఇవన్నీ మరి అలాగే కల్పన ఏది లేదనుకోండి వాళ్ళు చేస్తే చేస్తారట్లాతే లేదని వీడు నిర్లిప్తంగా ఉన్నాడనుకోండి అప్పుడు జీవనయాత్ర అప్పుడు నడుస్తుంది కల్పన ఉన్నప్పుడు నడుస్తుంది కల్పన వల్ల వచ్చిన కొత్త ప్రయోజనమే ఉండదు కానీ వలస్సు అధ్యయనం చేత అలా అధిపించదు పనులండి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది సో అజ్ఞాన కల్పితమైన కార్యకరణ సంఘాతో విశేషాత్మగా ఉండుటే కియ్య భావము వీడు ఆ కింద భావంలో ఉన్నప్పుడు సర్వము నుండి విడిపోయి ఉంటాడు కనుక ఆ సర్వము ఇతరం అవుతుంది వీడికి ఆ సర్వమునకు వీడు ఇతరము అవుతాడు అది సంగతి